గురుత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణాూర్తమ శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాద శంకరంకర సహనావతు సహనో ఘునత్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్ మావిషావ అవగాహనను బట్టి ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది దృష్టిని బట్టి సృష్టి తెలుస్తూ ఉంటుంది లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయం సామాన్యమైన విషయం లేని ఈ ప్రపంచంలో ఎందరో ఉన్నారు కాస్త ఆలోచించి విశ్లేషించి విమర్శించి అర్థం చేసుకునే వాళ్ళకి ఈ ప్రపంచంలో అందరూ లేనివాళ్లే అని తెలిసిపోద్దు అలా కాకుండా వివేకంతో శాస్త్ర ప్రమాణంతో విచారం చేయగలిగేటువంటి వాళ్లకి అందరూ ఉన్నవాళ్లే అని తెలుస్తుంది రివర్స్ లేనివాళ్లేరు ఈ ప్రపంచంలో అందరూ ఉన్నవాళ్లే ఏదో లేకపోవడం వల్ల నేను లేనివాడిని ఏదో బాగలేనందువల్ల జీవితంలో నేను బాగలేనివాడిని అనేది సాధారణంగా మనందరి ఆలోచన అవగాహన ఈ అవగాహనని ఒక విధంగా చెప్పాలంటే అపహాస్యం చేస్తోంది ఉపనిషత్ ఈ అవగాహన ఏవైతే లేవని నీవు అనుకోని అవి లేకపోవడం వల్ల నేను లేనివాడిని అని అనుకుంటూ ఉన్నావో లేనివి అవి లేనంత మాత్రాన ను లేకుండా పోతున్నావా ఉన్నవాడివి కాకుండా పోతున్నావా అనేది ఉపనిషత్తు యొక్క సూటైనటువంటి ప్రశ్న ఏవో లేవు అవి లేని ను నువ్వు లేనివాడివే ఈ ప్రపంచంలో ఎందుకని అవి కొంతకాలంగా లేవు కానీ అంతకుముందు కూడా నువ్వు ఉన్నావు ఇంతకు నువ్వు ఉన్నావా లేదా స్వామిజీ నేనున్నాను అది బాగలేనివి ఎన్నైనా ఉండొచ్చు జీవితంలో అది వేరే విషయం ఇవి బాగలేవు అనేది ఎవరైతే గ్రహిస్తు ఉన్నారో బాగలేని వాటిని ఇవి బాగలేవని గ్రహించేటువంటి నీవు బాగున్నావు లేకపోతే బాగలేని వాటిని నువ్వెట్లా గ్రహిస్తావు పిచ్చివాడికి ఏం తెలిసి చెప్పండి వాడు బాగలేడు అందువల్ల ఈ ప్రపంచంలో ఏ నడుస్తుందో పిచ్చివాడికి అర్థం కాదు కానీ నీకు అర్థం నీకు అర్థమవుతుంది కాబట్టి ఏదైనా లేని దానిని గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే వాళ్ళు ఉన్నవాళ్లే అనేది మొదట మనం నిర్ణయం చేసుకోవాలి ఇది లేదు అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే అలా లేదని చెప్పేటువంటి వాడు ఉన్నవాడే కాబట్టి నా జీవితంలో ఏదే ఏదో లేదు కాబట్టి నేను లేనివాడిని అని మనం భావించడంలో నేను ఇది నాకు లేదు అనడంలోని నేను లేనివాణ్ణి అని భావించడంలోని నేను ఏదో పొందాలని ఉండేవాణ్ణి అనేది చాలా సుస్పష్టంగా తెలుస్తోంది బాగా అర్థం చేసుకో నేను ఏదో లేనివాణ్ణి అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు కలిగిందో ఆ లేనిదొకటి ఉంది గనక దానిని పొందాలి అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను కనుక కాబట్టి అది పొందాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాణ్ణి నేను అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది కాబట్టి లేనివాణ్ణిగా ఉండడం ఇష్టం లేదు గనక ఆ లేనివేవో నేను నిర్ణయం చేసుకుంటాను కాబట్టి ఉండేవాణ్ణిగా ఈ ప్రపంచంలో ఉండాలి అని అనుకుంటూ ఉండడం వల్ల ఆ ఉండవలసినవి ఏమిటో వాటి కోసం తప్పిస్తున్నాం పరితపిస్తున్నాం తపత్రమైపోడుతున్నాం వాటిని సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రయత్నించి ఏది ఈ ప్రపంచంలో మనం సాధించినా అది మరేదో లేదు అనేదాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది అది లేనంత వరకు ఇది లేదు అనేటువంటి భావనతో మనం ప్రయత్నం చేస్తాం తీరా పొందుతాం పొందిన తర్వాత ఆ వచ్చింది నేను వచ్చాను గనక ఇంతకుముందు నేను లేకపోవడం వల్ల నువ్వు లేనివాడివి ఇప్పుడు నేను వచ్చాను గనక నువ్వు ఉన్నవాడివి కాబట్టి ఇక లేనివాడివి అనేది లేదు నీ జీవితంలో అని మాత్రం నిర్ణయం చేయడం లేదు కాబట్టి అదైతే వస్తూ ఉంది ఇది వచ్చినప్పుడు కూడా మరేదో లేదు అనేది తెలుస్తూ ఉంది కాబట్టి లేనివాడిగా నేను ఎప్పుడు ఉంటున్నట్లుగా తెలుస్తుంది బాగా అర్థం చేస్త లేనివాడు లేని దాన్ని ఏదో దాన్ని పొందాలి అనుకుంటాడు కనుక లేనివాడు ఉన్నవాడు కావాలి అనుకుంటాడు ఉన్నవాడు మరేదో కావాలి అనుకుంటాడు లేక మరేదో లేనివాడుగా మిగిలిపోతాడు అండర్స్టాండ్ దింట్ ఉన్నవాడేమో ఎవరికైతే లేదో వాడు లేని దాన్ని అనుకుంటాడు ఉన్నవాడు విషయం ఏంటంటే మరేదో లేదు అదేవాడుగా మిగిలిపోతాడు వీడు కనుక ఇద్దరూ లేనివాడే ఈ ప్రపంచంలో అర్థమవుతుందా ఇప్పుడు మీరు కాబట్టి ఏదో వస్తే ఇద్దరికీ శాంతి ఉంటుందేమో ఎవరికి ఏదో వస్తుందో తెలియదు కాబట్టి లేనివాడు లేకపోవడం వల్ల శాంతి లేనివాడు ఉన్నవాడు మరేదో లేకపోవడం వల్ల శాంతి లేనివాడు కాబట్టి వాడికి ఉండి శాంతి లేదు లేని వాడికి లేక శాంతి లేదు ఇది విషయం ఏమన్నా ఉండొచ్చు శాంతి లేదనుకోండి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి అశాంతశ కుత సుఖం ఈ కోణంలో నుంచి ఉపనిషత్తు కదుర్తుంది కాబట్టి ఎన్నైనా ఉండొచ్చు దారసుతులు ధన ధాన్యములుండిన ధన ధాన్యములుండినా సార్యకు జప తప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు కాబట్టి శాంత ఉంటేనే సుఖం కాబట్టి ఈ శాంతి అనేటువంటిది ఏదో లేకపోవడం వల్ల శాంతి పోదు మరేదో ఉండడం వల్ల శాంతి రాదు ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి లేనివాడు అనుకుంటున్నాడు నాకు అది లేకపోవడం వల్ల శాంతి లేదనేది మరి ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు ఆ లేనివాడికి ఏది లేదు అది ఉన్నవాడికి ఉంది ఉన్న తర్వాత కూడా మరేదో లేకపోవడం వల్ల నాకు శాంతి లేదనుకుంటాడు కనుక ఏదో లేకపోవడం వల్ల శాంతి పోదు జీవితంలో ఏదో ఉన్నందువల్ల శాంతి రాదు నీవే శాంతి నీ స్వరూపమే శాంతి ఇది వచ్చి పోయేది కాదు ఎప్పుడూ ఉండేది వచ్చిపోయేది అనిత్యమైనటువంటిది అనిత్యమైనటువంటి శాంతి నీకు వచ్చినా ఒకటే లేకపోయినా ఒకటే కనుక నీవే శాంతి నీ స్వరూపమే శాంతి మరి స్వామిజీ సమస్య ఎందుకు వచ్చింది అది నీకు తెలియకపోవడం సమస్య అది నీకు తెలియకపోవడం సమస్య కాబట్టి శాంతి ఎక్కడో ఉంది ఏదో పొందడం నా జీవితంలో నేను శాంతిని పొందగలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే కదులుతుందో వాటిని పొందాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా అవి పొందిన తర్వాత మరేదో లేనివాడిగా ఈ ప్రపంచంలో మిగిలిపోతూ ఉన్నా కానీ అలా కాకుండా నేనే శాంతి అనేది నాకు తెలియకపోవడమే సమస్య గనక అజ్ఞానమే సమస్య నేను శాంతి అనేది నాకు తెలియకపోవడమే సమస్య నేనే పూర్ణం నేనే పరిపూర్ణం నేనే అనంతం నేనే ఆనందం నేనే సత్యం జ్ఞానం అనంతం అనేటువంటిది నాకు తెలియకపోవడమే సమస్య కాబట్టి అజ్ఞానం సమస్య మరి పరిష్కారం ఏంటి ఏకైక పరిష్కారం జ్ఞానం ఏమని నేనే శాంతి నేనే సత్యం నేనే జ్ఞానం నేనే అనంతం కాబట్టి ఏదైతే అనంతం తాను అయ్యుండి కూడాను తెలియకపోవడం చేత నేను పరిమితున్ని అని అభిప్రాయపడుతున్నాడు అది కలగాలి అంటే ఏది పొందినా ఈ ప్రపంచంలో దానిని సాధించుకునే అవకాశం లేదు కేవలం జ్ఞానం వల్లనే కలగాలి గనక బ్రహ్మ విత్ పరం ఆపునోతి ఇదే కాబట్టి ఎవడైతే దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో ఇది జ్ఞాన రూపంలో ఉంది గనక మోక్షం బ్రహ్మ పరం సమానాధికారణ్యం కాబట్టి బ్రహ్మ పరం రెడ్డి కూడా సమానాధికారణ్యం గనక విత్ ఎవడైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో వాడు ఆపునోతి బ్రహ్మ ఆపునతి పరం ఆపుణి సామానాధికారణ్యం మోక్షం ఇది జ్ఞానం ఈ జ్ఞానం మనకు కలగాలి ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు వస్తు సంబంధమైనటువంటి జ్ఞానం కాదు ప్రపంచ సంబంధమైనటువంటి జ్ఞానం కాదు ఎందుకని ఇక్కడ ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కలిగినా మరొక దానికి సంబంధించిన జ్ఞానం నుంచి విడిపడిపోతూ ఉంది కనుక పరిమితంగా ఉంది కనుక ఏదైనా పరిమితమైనటువంటి జ్ఞానం ఇప్పుడైతే నేను పొందుతూ ఉన్నానో ఇది నాకు జ్ఞానం ఉన్నది అనేటువంటి తృప్తి కన్నా కూడాను మరొక దానికి సంబంధించిన జ్ఞానం నాకు లేదు అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది కనుక పూర్ణమైనటువంటి జ్ఞానం ఏదో దానివల్ల మోక్షాన్ని పొందగలనే గాని మళ్లీ వెలితి ఉంటే పొందేందుకు అవకాశం లేదు కనుక ఇక్కడ జ్ఞానం ఏదైతే చెప్పబడుతూ ఉందో ఇది ఆత్మ జ్ఞానము ఇది ఆత్మ జ్ఞానము నాకు సంబంధించినటువంటి జ్ఞానము కనుక తదే శాభ్యుక్త మంత్రం దగ్గరకు వచ్చేటప్పటికీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఏదైతే సత్యమై ఉందో ఏదైతే జ్ఞానస్వరూపంగా ఉందో ఏదైతే అనంతమయ్యుందో ఇది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది ఆత్మస్వరూపం కనుక ఇటువంటి జ్ఞానం కలగాలి జ్ఞానం ఏదైనా సరే ప్రమా జ్ఞానం కలగాలి అంటే ప్రమాణం ఉండాలి ఏ విషయంలో అయినా కూడా ఒక విషయాన్ని నేను ఇప్పుడు సామాన్య విషయం తెలుసుకోవాలంటే కూడాను నీకు మనసు ఎట్లాగైతే ప్రమాణంగా ఉందో ఒక రూపాన్ని చూడడానికి కళ్ళు ఎట్లాగైతే ప్రమాణంగా ఉన్నాయో ఒక శబ్దాన్ని వినడానికి చెబేట్లాగైతే ప్రమాణంగా ఉందో ఎందుకని ప్రమాణం ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతుంది కానీ ప్రమాణం లేకపోతే మాత్రం జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు క్లియర్ మరి ఆత్మ విషయంలో ఏ విధమైనటువంటి ప్రమాణం పనిచేయాలి అని అంటే ఇక్కడ ప్రపంచానికి నేను కళ్ళతో చూసి రూపాలని తెలుసుకుంటూ ఉన్నా చెవులతో విని శబ్దాలని తెలుసుకుంటూ ఉన్నా రుచుల్ని నాలుగుతో తెలుసుకుంటున్నా స్పర్శల్ని చర్మంతో తెలుసుకుంటున్నా వాసనని ముక్కుతో తెలుసుకుంటున్నా ఇవన్నీ కూడా వెనక మనసు గనక ఈ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది కానీ ఆత్మ విషయంకి వచ్చేటప్పటికీ ఇవన్నీ ఏది ఉండడం వల్ల నడపబడుతూ ఉందో అది ఆత్మ యూనడం వల్ల కాబట్టి కార్యం కారణాన్ని ఎట్లాగైతే ఊహించలేకపోతూ ఉందో తనను నడిపేదాన్ని తాను తెలుసుకునేటువంటి అవకాశం లేదు కనుక అన్ని ఈవెన్ మనసు కూడాను మనసు జ్ఞానేంద్రియాల ద్వారా వెళ్లి విషయ ప్రపంచంలోకి వెళ్ళి విషయాలు గ్రహించగలదేమో గాని ఏ చైతన్యం చేత తాను నడపబడుతూ ఉందో చైతన్య జ్యోతిషావభాసిత మనస మనల సామర్థ్యం ఈ మనసుకి మననం చేసేటువంటి సామర్థ్యం కలగడానికి ఏ చైతన్యం అయితే ఆధారమైందో ఆ చైతన్యం వైపు తిరిగి ఇది దాన్ని అర్థం చేసుకునే అవకాశం లేదు గనక ప్రత్యక్షాది ప్రమాణంలో పనికి రావడం లేదు ప్రత్యక్ష ప్రమాణం కాని అనుమాన ప్రమాణం గాని ఏది పనికి రావడం లేదు అర్థాపత్తి కాని అనుపలబ్ది కాని ఏది కూడాను ఈ విషయంలో ఉపకరించడం లేదు కనుక నేను గతంలో ఏదైనా కనుక చూసుంటే దానిని ఇప్పుడు అనుమానంతో నేను ఊహించగలను అనుమాన ప్రమాణం కనుక ఆత్మ చూడబడలేదు కాబట్టి మనసుకు దృశ్యం కాదది మనసుకి జ్ఞేయ వస్తువుగా కనిపించడం లేదు కనుక అటువంటి దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి ఘట కాబట్టి ఇది ఘటము తెలుసుకుంటూ అది పటము తెలుసుకుంటున్నా అది మఠము తెలుసుకుంటూ కాబట్టి ఘట పట ఆత్మని తెలుసుకునేందుకు అవకాశం ప్రత్యక్షాది ప్రమాణాదుల ద్వారా కనిపించడం లేదు కాబట్టి ప్రమాణం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది కానీ ఆత్మ విషయంలో ప్రమాణం మరొక విధంగా కనపడతా ఉంది ఎందుకని ఏ ప్రమాణాలైతే మనకు లభ్యమవుతున్నాయో ఈ ప్రపంచంలో ఈ ప్రమాణాల ద్వారా ఆత్మని తెలుసుకునేందుకు అవకాశం లేదు ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకి ఆత్మ అందదు మరి ఆత్మవా అరే ద్రష్టవ్యహ కానీ ఆత్మని దర్శించాలి నువ్వు పొందాలి ఆత్మవా అరే ద్రష్టవ్యహ కాబట్టి ఆత్మని నువ్వు దర్శించాలి దర్శించాలి అంటే తెలుసుకోవాలి అని అర్థం కాబట్టి నేను ఇప్పుడు కళ్ళతో ఒక వస్తువును చూచానంటే దర్శించడం అర్థం ఏంటి అది తెలుస్తుంది ఒక కుక్కను చూచాను దాన్ని చూడడం అంటే ద్రష్టవ్యహ చూచినప్పుడు అది కుక్కను నాకు అర్థమవుతుంది కాబట్టి చూడడము అంటే తెలుసుకోవడం అర్థం ఆత్మవా అరే ద్రష్టవ్యహ ఆత్మను నీవు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ప్రమాణం ఉంటేనే తెలియాలి ప్రత్యక్ష ప్రమాణాలకి అందే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి ఆత్మని గనక నేను తెలుసుకోగలిగితే నేను లేనివాణ్ణి అనే దాంట్లో నుంచి విడిపడతాను మరేదో లేని వాడిని అనే దాంట్లో నుంచి విడిపడతాను నేను పరిమితుణ్ణి అనే దాంట్లో నుంచి విడిపడతాను నేను నశించేటువంటి వాణ్ణి అనే దాంట్లో నుంచి విడిపడతాను సమస్తమైనటువంటి బాధలు వీటికి హేతువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక్కసారి అదృశ్యం అయిపోతాయి ఆవిరైపోతాయి ఎప్పుడు నేను గనక ఆత్మను తెలుసుకుంటే అందువల్లనే తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ బ్రహ్మాన్ని మోక్షాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఎందుకని ఈ సర్వ ఉపద్రవాల నుంచి నేను విడిపడాలి అనేటువంటి భావన నాకుంది గనక నేను ప్రయత్నం చేస్తున్నా అది జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానం ప్రమాణం ఉంటేనే కలగాలి ఇన్ని ప్రమాణాల్లో ఏ ప్రమాణం కూడాను దానికి అప్లై అయ్యేటట్టుగా కనిపించడం లేదు ఆత్మవారే ద్రష్టవ్యహ ఆత్మను దర్శించాలి కాబట్టి ఎక్కడైతే సమస్తమైనటువంటి ప్రమాణాలు లౌకికంగా మనకు లేదు శాస్త్రం తెలుసుకునేటువంటి కూడా ఇప్పుడు అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి ఒక్కో శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఒక్కొక్క ప్రమాణం ఉపయోగపడతా అట్లా కూడా వేదాంతం దగ్గరకు వచ్చేటప్పటికి ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి ఏ ప్రమాణము ప్రత్యక్షాది ప్రమాణాలు ఏవి కూడాను ఉపయోగపడడం లేదు గనక నా దగ్గర ఉండే ఇవే నాకుండేటువంటిది ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిని ఉపకరించే నేను తెలుసుకోగలను ఎక్కడైతే నాకు సంబంధించి నా దగ్గర ఉన్న వాటి నేను తెలుసుకునే అవకాశం లేకుండా పోతుందో ఇప్పుడు బాహ్యానికే పోల్సి వస్తా ఇదేంటండి విషయం మనం తెలుసుకోవాలి భాష్యానికి వెళ్ళేటా తెలుసుకుంటామని మరి నా దగ్గర లేదు ప్రమాణం లేదు ఇది ఆనందవల్లి టు బ్రూవ్ వల్లి నా దగ్గర ప్రమాణం లేదు మరి ఏం చేయాలి ఇంకొక ప్రమాణంలో పోవాల్సి వస్తుంది నా దగ్గర లేదు గనక యతస్వత అప్రాప్తం కాబట్టి నాకుండే ప్రమాణాల ద్వారా నేను పొందలేకపోతున్నాను గనక అప్రాప్తం ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఇంకొక ప్రమాణం దగ్గరకు పోతున్నా ఆ ప్రమాణం ఏంటో తెలుసా శబ్ద ప్రమాణం అది వేదాంత ప్రమాణం అది ఉపనిషత్ ప్రమాణం వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం ఇది కాబట్టి ఉపనిషత్తు అంటేనే వేదాంతం వేదాంతం అంటేనే ఉపనిషత్తు కాబట్టి వేదాంతమే ఇక్కడ ప్రమాణంగా మనకు తెలుస్తూ ఉంది ఎందుకని ఎత్తు స్వత అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం కాబట్టి ఇంకొక విధమైనటువంటి ప్రమాణం అందడం లేదు గనక శబ్దాల దగ్గరికి వెళ్లాల్సి వస్తా ఉంది ఇక్కడ వేదము అంటే ఉపనిషత్తులు ముఖ్యంగా వేదాంతో నామ ప్రమాణం కాబట్టి ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు అందిస్తూ ఉన్నాయి సో దాని ద్వారా నేను తెలుసుకుంటూ ఉన్నాను ఉపనిషత్తు నాకు ఆత్మజ్ఞానాన్ని ఎట్లిస్తది స్వామీజీ ప్రత్యక్షత ప్రమాణాల ద్వారా జ్ఞానం పొందే అవకాశం లేదు ఉపనిషత్తు ద్వారానే రావాలి మరి ఉపనిషత్తు నాకు సంబంధించిన జ్ఞానాన్ని ఉపనిషత్తు ఎలా ఇస్తుంది అంటే నా విషయంలో నాకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని మార్పు చేయడం వల్ల దృక్పథాన్ని మార్పు చేయడం వల్ల జ్ఞానాన్ని ఇవ్వగలుగుతూ ఉంది అంటే నేను ఏమిటి అన్నప్పుడు నాకు సంబంధించి కొన్ని అభిప్రాయాలు నాకున్నాయి నేను ఈ దేహము మై కోసం నేను ఈ ప్రాణము ఆకలి తప్పులు ఏర్పడుతున్నాయి ప్రాణం పోతే నేను జీవించడం లేదు గనక నేను మనస్సు ఎందుకని ఆలోచిస్తూ ఉన్నాను గనక హనుమినోమి నేను అహం కర్త ఎందుకని విజ్ఞానం